కీర్తన మూడు వందల యాభై తొమ్మిది ఎల్లలోకముల వారి కేలికదే కొల్లగా వరములిచ్చే గురుతైన దైవము కొండల కోనలలోన కోనేటి సరిదండ మెండై నంగారు మేడలలోన నిండు జవ్వనముతోడి నెలత కౌగిటిలోన ఉండి జగమెల్ల నేలిను దైవము నాలుగు చేతులతోడ నవ్వుల మోముతోడ సోలి శంకు జక్రముల సొంపు తోడ నేలమిన్నుకటై నిలుచున్న రూపుతో పాలు పడి మెరిశీని ప్రత్యక్ష దైవము సంపదలు కడుమించి చవులతో నారగించి జొంపపు విరుల పూజ సొంపు మించి ఇంపుల శ్రీవేంకటాద్రి నిరవై ఉన్నాడు వీడే పంపుడు దేవతలతో బ్రతిలేని దైవము